శ్రమస్తమేష్టరాజ్రమణ శృణ్వన్నోతి సీద సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే చమసవద్శేషాత్ రెండు పదాలు ఉన్నాయి చమసవత్ అవిశేషత్ చమసము వలే చమసవత్ అంటే చమసము వలే చమసము అంటే ఒక పాత్ర చెంబుల కానీ చెంబుని పట్టుకుని చమసం అందరం ఆ యజ్ఞంలో పడతారు ఆ పాత్ర దానికి చమసము అనిపేరు య్ఞానికి సంబంధించిన పేరు చెంబులవే ఉంటుంది ఆ పాత్ర గురించి ప్రస్తావన బృహదారణ్యోపనిషత్తులో ఉంది అది దృష్టాంతం చమసవతి అవి విశేషం అంటే తేడా అవిశేషాత్ అంటే తేడా ఏమీ లేదు ఏమిటి ఈ సూత్రాన్ని బట్టి సూత్రం అంటే సూచనాత్ సూత్రం కదా సూచిస్తుంది తప్ప విషయం అంటే భవిష్యకాతులు చెప్తారు పునగతి ప్రధానవాదీ అశబ్ అశబ్దత్వం ప్రధానస్ అసిద్ధమిత్యాహ ఎప్పుడు కూడా విచారము కారణ విచారం విచారం రెండు రకాలు కారణ విచారము కార్య విచారము ఇప్పుడు మీ దృష్టాంతం చెప్తా చూడండి కార్య విచారము బంధిస్తుంది మనిషికి రాగద్వేషాలని కలిగిస్తుంది కారణ విచారం బంధించలేదు లిబరేట్ చేసుకుని మీరు దృష్టాంతం చెప్తా చూడండి ఈ ఆభరణాలు ఉన్న ఆభరణాలు దృష్టాంత ఆభరణాలు ఉన్నాయి కదా నెక్లెస్లు చైన్స్ మొగాలు కూడా చైన్స్ అవి పెట్టుకుంటారు ఉంగరాలు ఉంగరాలు నాలుగు ఉంగరాలు పెట్టుకునే అలాగా ఈ ఉంగరాలు ఇవన్నీ వీటి గురించి మనం విచారం మొదలుపెట్టేవాడుకోండి ఏ రాళ్ళు వేసుకోవాలి ఈ డైమండ్ వేసుకోవాలా ఆ డైమండ్ వేసుకోవాలా ఈ చేతికి పెట్టి ఈ వేళ ఆ వేళ అని ఇలా విచారం మొదలుపెట్టారనుకోండి ఆ విచారం పూర్తయ్యేటప్పటికీ మనందరికీ కూడా అటు పోయి ఓ ఉంగరం కొనుక్కు పెట్టుకోవాలనే కోరిక పుట్టింది ఉంగరం లేదు నా వీళ్ళకి ఏం లాభం అని జీవితం వ్యర్థం అని కూడా అనిపించని అనిపించచ్చు రాగ దాని బదులు కారణ విచారం చేయండి మీరు కారణ విచారం అంటే గోల్డ్ గోల్డ్ గురించి విచారం చేయండి గోల్డ్ అంటే ఎక్కడ దొరుకుతుందండి భూమిలో ఒకలో ఉంటుంది ఎలాగ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అది ఎలా తీస్తారనుకుంటున్నట్టు తెలుసిన మట్టిలో కలిసిపోయి దాన్ని ఆ మట్టి అంతా మట్టిని వాష్ చేస్తాడు వాషింగ్ మట్టి వాష్ చేసినప్పుడు ఈ గోల్డ్ బేరింగ్ పార్టికల్స్ ఉన్నాయి చూసారా అది హెవీగా ఉండి కిందకి పోతాయి ఈ మట్టి పాత్రంతా పైకి వచ్చేస్తుంది బాగా గెలకపోతున్నాయి అది పక్కకి పోస్తాడు ఈ గోల్డ్ బేరింగ్ శాండ్ అది హెవీ అది గోల్డ్ అంత వస్తుంది దాన్ని తీసుకెళ్లి ఫర్నిషర్లు వేస్తాడు కానీ ఇలాగా వేసే ఆఖరికి గోల్డ్ లిక్విడ్ కింద వస్తుంది వెరీ హై టెంపరేచర్లో దాన్నిలాగా మోల్డ్లోకి పోస్తే రాడ్ సిరింగ్ వస్తుంది అని ఇది ఈ విచారం చేశారనుకోండి సపోజ్ దీని గురించి నేను ఇంకా మీకు ఇంకో పది నిమిషాలు ఉపన్యాసం చెప్పారనుకోండి అదంతా అయిన తర్వాత లాగా అనుకుంటారు తప్ప ఇది పెట్టుకోవాలని పెట్టుకోవాలనుకుంటుంది సార్ ఎంత విదూరం చూసారా కార్య మనిషిని బంధిస్తుంది కారణ విచారము లిబరేట్ ఈ ఋషులు ఉన్నారే వీళ్ళ ఇంతసేపటికి కారణ విచారమే చేస్తూ కూర్చునివారు ఏదో రెండు మెతుకులు భోజనం ఎవడో పెట్టేవారు గృహస్థు అయితే భార్య రెండు మెతుకులు ఉడకేసి పెట్టేది గృహస్థు కాకపోతే ఎవడో గృహస్థు దిగిపోయి భిక్ష సంపాదించుకుని తినేసి ఇవరు ఖాళీగా ఉంది కూర్చుని ఎవరో కొంతసేపు సూర్యుడి గార్జ్య ప్రధానం ఇలాంటి ఉపాసన ఏదో పూర్తి చేసుకుని ఇంత మిగిలిన సమయంలో ఓ ప్రశ్న ఒకటిలా ఏమైనా ఈ జగత్తే అక్కడి నుంచి అది విచారం ఒకడు ప్రధానవాది అని ఒకడున్నాడు వాడు సిద్ధాంతం పెట్టాడు ఏమనంటే ఈ జగత్తు జడం కదా ఇది జడ కారణం నుంచే పుట్టింది చేతన కారణం నుంచి అలా పుడుతుందిరా జడం జడ ఇప్పుడు కుమ్మరివాడికి కొమ్మరివా కుమ్మరివాడికి కొడుకు పుడితే వాడు చేతనని పుడతాడు కుమ్మరివాడికి కొండ పుడితే వాడికి పుట్టదు కొండ కొండ ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది సరే ఎంత ఈ ఆర్గ్యుమెంట్ వెళ్ళ వెంటనే అబ్బా ఎంత చక్కటి ఆర్గ్యుమెంట్ చెప్పారండి వీళ్ళు అలా అనిపించి ఇట్లా ఉంటుంది ఇప్పుడు కుమ్మరివాడికి కొడుకు కొండ పుట్టింది కుమ్మరవాడి నుండే కొండ పుట్టింది తేడా లేదు రెండింటికి ఉండు ఒకటే కారణం కుమ్మరివాడు కొడుకుకి ఉపాధాని కారణం లేదా ఉంది కదా రెండు ఏక పిడుపు బియ్యాలకే ఒకే మనమా జగత్తు చూడండి జగత్తు దేవుడి నుంచి పుడుతుందా కుమ్మరివాడి నుంచి కుండ పుట్టింది కుండ పుడుతుందా కొడుకు పుడతాడు కానీ కొండ పుడుతుందండి పుట్టదు కదా మరి కుండ పుట్టాలంటే ఎక్కడి నుంచి పుడుతుంది మట్టి నుంచి పుడుతుంది అలాగే జగత్తు కూడా ఇది బ్రహ్మ నుంచి పుట్టేసిందంటే బ్రహ్మ నుంచి ఎలా పుడుతున్నాయా బ్రహ్మ నుంచి బ్రహ్మ కొడుకు పుడతాయి బ్రహ్మచేతనుడు కనుక అంటే కానీ జగత్తు పుడుతుందా పృథివీ పృథివీ పుడుతుందా అప్పు పుడుతుందా విగ్రహాలు నక్షత్రాలు ఎలా కుడతాయండి బ్రహ్మ నుంచి అయితే బ్రహ్మనేవాడు ఒకడు ఉన్నాడా లేడా ఉన్నాడు అంటే తార్త్వికుడు వైశేషికుడు వాళ్ళు నిమిత్త కారణంగా ఉంటాడు బ్రహ్మ కూడా అక్కర్లేదు వీళ్ళు బ్రహ్మనాస్తికులు ఉంటారు వీళ్ళ బ్రహ్మ కూడా లేదు ప్రధానం అనేది ఒకటి ఉన్నది కుమ్మరివాడికి మట్టి ఎలాగో సాంఖ్యులకు ప్రధానం వచ్చింది జీవితంలో ప్రధానమైన విషయం ఏంటో చెప్పండి మట్టి కదా అలాగే వీళ్ళకి అలాగే వచ్చింది పేరు కూడా అలాగే వచ్చింది జగత్తు యొక్క ఉత్పత్తి గురించి మాట్లాడే సందర్భంలో ప్రధానం ఏమిటి ఆ జగత్తు పుట్టిన మసాలా రా మెటీరియల్ దానికి ఏం పేరు పెట్టాలి ప్రధానము అనే పేరు పెట్టారు మందుల కంపెనీ వాళ్ళు ఒక మందు ఒకటి డిస్కవర్ చేశారు మెడిసిన్ ఆల్క్యూర్ ఒకటి అది వాళ్ళు డిస్కవర్ చేసినప్పుడు ప్రోటీన్ సెవెన్ ఎయిటీ వన్ అది ప్రోటీన్ అది ప్రోటీన్స్ అనేక ప్రోటీన్స్ సెంతసైజ్ చేసి వాటిని టెస్ట్ చేసుకుంటూ పోతుంటే సెవెనేటీ వన్ అనే నెంబర్ కలిగిన ప్రోటీన్కి ఉందా ప్రాపర్టీ ఇప్పుడు అది మెడిసిన్ అయింది మార్కెట్లో పెట్టాలి దాన్ని గ్రూప్ సమావేశమై ఇప్పుడు దీనికి పేరు ఏం పెట్టాలి పేరు నామకరణం చేయాలి కదా మార్కెట్లోకి చర్చ చేసిన తర్వాత ఆఖరికి ఓ లేడీ ఒక ఆమె వాళ్ళలో ఆమె ఏమైనా సలహా పెట్టిందంటే వై నాట్ కాల్ ఇట్ ప్రోటీన్ సెవెన్ ఎవేవేవో పేర్లు వీళ్ళు ఆ ప్రాపర్టీస్ అతి మాలక్యులు పెట్టి అది ఏ రోగాన్ని తగ్గిస్తుందో దానికి తగ్గట్టుగా ఏవేవో పేర్లు వీళ్ళు ఆలోచించి పెడుతుంటే ఇప్పుడు ఎనాలజిసిక్ ప్రాపర్టీ ఉంటే ఎనాలజిన్ అని పేరు పెట్టారు వాడు అలాగా అనేక పేర్లు సజెస్ట్ ఈ సైన్స్ లో ఆయన శాస్త్రి గారు నిష్ణాతలు అక్కడ కూర్చొని ఆయన అలాగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్తున్న సైన్స్ లో ఆయన పెద్ద పండితుడే ఈజ్ ఎ వెరీ హై స్టాండర్డ్ సైంటిస్ట్ ఇంటర్నేషనల్ గా ట్రావెల్ అవి కూడా చేసినాయి ఎనీవే ఆయన కూర్చోబెట్టి చెప్పేస్తున్న కథ సో ఆ లేడీ ఏమని చెప్పిందంటే వైస్ ప్రెసిడెంట్ ఆ కంపెనీ కానీ ఆమె ఏమందంటే వై నాట్ కాల్ ఇట్ ప్రోటీన్ సెవెన్ ఇట్ కెన్ క్యాచ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఆల్సో అదేదో కెమికల్ నేము అని ఒక ఆ నేమ్ ఎలా ఉందంటే క్యాచింగ్గా ఉందిగా అని సలహా ఇచ్చింది ఎస్ ఎస్ ఎస్ ఎస్ అదే పేరు ఫైనలైజ్ అయ్యింది ఆల్సైమర్స్ డిసీజ్కి ఏదో ముందు సో ఆ రకంగా కొమ్మరి వాడికి మట్టి వాడి జీవితంలో ప్రధానమైనది ఏమిటండి మట్టి కదా ఇప్పుడు ఆ మట్టికి వాడి జీవితంలో ప్రముఖమైన వస్తువు అని పేరు ఏం పేరు పెడదా ఉంటే ఎందుకు వేరే పేరుని ప్రధానమనే పెట్టిస్తాయి అసలు ప్రధానమైందే కదా అది ప్రధానమైంది కాబట్టి ప్రధానము పేరు పెట్టి అలా పెట్టేది ఈ జగత్తు ప్రధానమనే ఒక జడతత్వం నుంచి పుట్టింది ఆ ప్రధానంలో మూడు గుణాలు ఉంటాయి సత్పరిదిష్టమో గుణాలు ఉంటాయి మూడు గుణాలే ఎందుకు ఐదు ఎందుకు ఉండకూడదు అంటే అలా కాదండి జగత్తుకే చూడండి మీరు జగత్తులో ద్రవ్యము మ్యాటర్ శక్తి ఎనర్జీ ఇంటెలిజెన్స్ ఆర్డర్ మూడు ఉన్నాయి ఆ మూడింటికి సంబంధం మూడు అక్కడ తమస్సు మ్యాటర్ రజస్సు ఎనర్జీ సప్ మము ఇంటెలిజెన్స్ సపోర్ట్ మూడే ఉన్నాయి ఇక్కడ మూడుకి మూడు కారణ విచారం అంటే అలాగే ఉంటుంది ఐదు ఐదు కాదు మూడే ఉన్నాయి ఒక మూడు మూడు కాబట్టి సత్ప్రదస్తమో గుణాత్మకమైన ప్రధానమనేది ఒకటి ఉండండి ఇప్పుడుందా ఇప్పుడు ఉండదు ఇప్పుడు ఎందుకు ఉంటుంది ఇప్పుడు జగత్తు ఇప్పుడు కుమ్మరివాడు మట్టితోటి మట్టి ముద్ద తీసుకొచ్చి కొండలు బాణలు అన్నీ చేసి మార్కెట్కి పట్టుకెళ్ళిపోయి మార్కెట్లో పెట్టేశారు మట్టి ఉందా మట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఉండదు ఇప్పుడు జగత్తుంది ఈ జగత్తు మళ్ళీ విలీనం అయిపోతే ఉంటున్నారు అదే ప్రధానము ఇంకా ఆ ప్రధానాన్ని కొమ్మరివాడు ఎవడైనా కావాలా అక్కర్లేదా అని ఒక ప్రశ్న మిగిలింది కొమ్మరవాడు కావాలి అంటే వాడు సేశ్వరవాది ఈశ్వరుడు ఉన్నాడు అని వారి వాడు కుమ్మరవాడు ఎందుకు ప్రధానమే జగత్ అయిపోతుంది రిమోట్ కంట్రోలు ఉంటాయి ఇప్పుడు ఈ రోజుల్లో అన్నీ దగ్గరుండి చేతులతోటి అలా లేరు ఏ యాక్షన్స్ చేసేప్పుడు లేకపోతే ఏదైనా ప్రాసెస్లు చేసేప్పుడు ఇప్పుడు ధర్మ పవర్ స్టేషన్ ఉందనుకోండి బొగ్గు ఇలా బుట్టలతోటి ఎత్తి దాంట్లో పోసి ఆ స్టీమ్ తోటి ఎలక్ట్రిసిటీ అలా కాదు అంతా మెషిన్సే మెషిన్స్ అవే చేసుకుంటూ పోతాయి వీళ్ళ దగ్గరుండి వాళ్ళని నడపక్కర్లేదు రిమోట్ కంట్రోల్ మీరు నేను ఎదుగుదాను కెనడాలో బిష్ బే అని ఒక ఏరియా ఉంది లేబ్రోడార్ స్టేట్లో అది మూడు వందల అరవై ఐదు రోజులు మంచుతో నిండి ఉంది ఇది కోల్డ్ ప్లేస్ అక్కడ పెద్ద జలపాతం ఉంది అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పెట్టారు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీ ఊళ్ళోనూ మా ఊళ్ళోనూ పెట్టడానికి కుదరదు అది జలపాతం ఎక్కడ పెట్టడా పెట్టాలి యాజ్యుకేషన్ ఒకటి మొదలుపెట్టి మా ఊళ్ళోనే పెట్టాలి అలా కుదరదు ఇలాంటి పిచ్చి ఇండియాలోనే ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా ఉండదు సో ఆ గూస్ట్ బే అక్కడ అక్కడ ఎందుకండి పోనీ మనం టొరాంటోలో పెట్టుకోవచ్చు కదా అంటే టొరాంటోలో పెట్టుకొని అది కుదరదు అక్కడే అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు పెద్ద హైడ్రో ప్రాజెక్ట్ అంటే ఈ చిత్రం అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు ఎవరో ఉండడు దాని ఆపరేషన్ సెంటర్ ఇక్కడ ఉంది సెయింట్ జాన్స్ అని ఓ టౌన్ ఉంది అక్కడ ఉంది వెయ్యి మైళ్ళ దూరంలో ఉంది టౌన్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం అదే సమయం అక్కడ ఎవరు ఉన్నారు ఎందుకంటే నీళ్లు పడతాయి చక్రం లేదు ఎలక్ట్రిసిటీ వస్తుంది మనిషి చేసేది ఏముంది అక్కడ కూర్చుని కాదండి కొంచెం ఆపరేట్ చేయాలి కదండి దానికోసం ఆపరేట్ చేయడానికి అక్కడ పక్కన బిల్డింగ్ కట్టుకుని ఓ ఓ మైల్ బిల్డింగ్ కట్టుకోవాలి కదా జలపాతంలో కూర్చుని ఆపరేట్ చేయరు ఒక మైల్ దూరంలో బిల్డింగ్ కట్టుకుని మీరు ఆపరేట్ చేయాలి మైల్ దూరంలో బిల్డింగ్ కట్టినా వెయ్యి మైల్ దూరంలో బిల్డింగ్ కట్టినా ఒకటే ఎలా ఏం కాబట్టి ఈ కథ ఎందుకు చెప్పారంటే ఆ గూస్ట్ బ్రేక్ మీకు వెళ్ళి ఆ జలపాతానికి ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చూస్తే అదే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేస్తూ ఉంటుంది దానికి ఎవడో ఆపరేట్ చేసేవాడు ఎవడో ఉండదు అదే జనరేట్ చేస్తూ సెక్యూరిటీ కూడా ఇక్కడి నుంచే మరి ఎప్పుడైనా మనిషి వెళ్ళాల్సి వస్తే హెలికాప్టర్లోనూ విమానంలోనూ పోతారు లేకపోతే వెళ్ళరు అక్కడ ఉండడం కష్టం దానికేసి చూశారనుకోండి అప్పుడు మీరేమనుకుంటారంటే ఇదే తనంతో తానుగా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసుకుంది ఈ ప్రధానం అలాంటిది దానికి ఇంకా దేవుడు దెయ్యం ఏ అక్కల్లా అదే జగత్తుని ఉత్పత్తులు చేస్తుంది వీళ్ళని ప్రధానవాదులు అని అంటారు సాంఖ్యం ఈశ్వరుడు లేడని వాళ్ళు సిద్ధాంతం చేశారు మీరు వాళ్ళ గుండెలు తీసిన బొంతులు ఈశ్వరుడు లేడని సిద్ధాంతం చేశారు కపిలుడు సూత్రం ఈశ్వరాసిద్ధే ఎందుకంటే ఈశ్వరుడు నీకు ఎందుకు అవసరం వచ్చాడు ఈశ్వరుడు నీ ముందు వచ్చి నిలబడ్డు వాళ్ళు ఫిలాసఫర్స్ వాళ్ళు వాళ్ళు థియలాజియన్స్ కాదు థిలాజియన్స్ ఉంటే నాకు కళ్ళ కనపడ్డాడు లేకపోతే మా తాతకి కనపడ్డాడు అని చెప్తాడు వాళ్ళు ఫిలాసఫర్స్ దే దే డోంట్ దే ఆర్ నాట్ బిలీవర్స్ దే ఆర్ నేషనలిస్ట్స్ కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు ఎందుకు అవసరమయ్యాడో చెప్పు కాదురా కుండకి కొమ్మరివాడు కావాలి కదా అంటే సపోజ్ సపోజ్ మట్టి తనంత తానుగా కొండల కింద సందర్భం ఉంటే అప్పుడు కూడా కావాలా కుమ్మరివాడు అక్కర్లేదుగా అలాగే ఈ ప్రధానము తనంత తానుగా జగత్తయ్యే సందర్భం ఉన్నప్పుడు ఇది ఈశ్వరుడు ఎందుకు ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడు సిద్ధించక్కర్లేకుండానే జగత్తు సిద్ధిస్తోంది కాబట్టి ఈశ్వరాసిద్ధేహను సూత్రం కపిలు కపిలు యొక్క సాహ్య సూత్రం కాబట్టి వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరు వాళ్ళు బ్రహ్మనాస్తికులు అడిపారు పతంజలి మహర్షి వచ్చి ఏం ఆ కపిలుడు యొక్క సిద్ధాంతాన్ని కొంచెం మార్పు చేశాడు అసలు ప్రాణాయామం ధ్యానం ఇవన్నీ వాళ్ళదే అక్కడి నుంచే వచ్చింది కపిలుడి దగ్గర నుంచే వచ్చింది అవన్నీ ఆయనే చెప్పాడు కానీ పతంజలి అన్నాడు బానే ఉంది ప్రాణాయామం ధ్యానం వాటిని కొంచెం ఆయన రిఫైన్ చేశాడు రిఫైన్ చేసి ఈశ్వరుడు లేకుండా సిద్ధాంతం అయినట్టుగా ఈశ్వరుణ్ణి మనం పెట్టుకున్నాము అని ఓ ఈశ్వరుణ్ణి పెట్టాడు ఆ ఈశ్వరుణ్ణి పెట్టాడు మనిషికేసి చూశాడు ఈ మనిషిలో ఉండే దోషాలు ఎన్నైతే ఉన్నాయో ఇవేమీ లేనివాడు ఇంకొకటి ఈశ్వరుడు అని పెట్టాడు క్లేశ కర్మ విపాకాశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని సూత్రం మనిషికే అంటే కాబట్టి ఈశ్వరుడు అనేవాడు వచ్చి మీకేం కల్వ కనబడతాడని లేకపోతే మీ ముందు నిలబడ్డావు మీరు ఉన్న పరిస్థితులను బట్టి మీరు అంచనా వేసుకోవడమే పవోక్ష ఈశ్వరుడు అలాగే ఉంటాడు కాబట్టి అదొక్కటే తేడా పతంజలికి కపిలాకి తేడాదే కాబట్టి పతంజలిని సేశ్వర సాంఖ్యుడు అని అంటారు కపిలుడైతే ఈశ్వరుడని వాళ్ళు ప్రధానవాది వాడు ప్రధానవాది కానీ వేదాన్ని అంగీకరిస్తాడు ఈశ్వరుని ఒప్పుకోడు కానీ వేదాన్ని ఒప్పుకుంటాడు విచిత్రం విచిత్రం ఎవరికి ఈ రోజుల్లో కొంచెం విచిత్రం అనుకుంటు ఫిలాసఫీ తెలుసున్న వాళ్ళకి విచిత్రమే కాదు వాళ్ళకి అలవాటైన సంపత్తి ఈశ్వరులను లేకుండా ప్రధానవాది ఈ ప్రధానవాది వేదాన్ని అంగీకరిస్తాడు అది పైగా చెప్తాడు నేను చెప్తున్న ఈ ప్రధానము జగత్ కారణము అనే విషయం వేదం నుంచే వచ్చింది అంటారు మీమాంసకులు ఇంకొకళ్ళు వేద వేదాన్ని గట్టిగా వాళ్ళు మీమాంసకులు వేదం మీద వాళ్ళ ఓ మహాత్ములు అన్నారు మీమాంసకులకు వేదం మీద శ్రద్ధ ఉంటుంది ఇప్పుడు వేద పండితులు ఉన్నారనుకోండి వేదం మీద శ్రద్ధ ఉంటుంది కానీ వేదం ఏం చెప్తుందో తెలియదు భారస్యవాహి నటు చందనస్య బరువును మోస్తాడే తప్ప ఆ చందనాన్ని మోయడు బరువునే మోస్తాడు పది కేజీలు వస్తాడే కానీ ఆ పది కేజీలు చందనము అని తెలియదు వాడికి సో వేద పండితుడికి వేదం మీద శ్రద్ధ ఉంటుంది తప్ప వేదం చెప్తుందో తెలియదు ఈ మేమాంసకులు అలాంటి వాళ్ళు వాళ్ళకి శ్రద్ధ వేదం ఎంత శ్రద్ధో తెలిసినా వాళ్ళ శ్రద్ధ మీద చూస్తే ఆశ్చర్యపోతారు ఈశ్వరుణ్ణి అంగీకరిస్తే వేదానికి కొంచెం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం ఈశ్వరుణ్ణి అంగీకరించారనుకోండి ఈ వేదం ఈశ్వరు నుంచి పుట్టిందంటాడు ఎవడో ఎవరు అంటే మరి ఈశ్వరుడు వేదం కంటే గొప్పవాడు అవుతాడు లేకపోతే ఈశ్వరుణ్ణి పూజించాలి వేదాన్ని పూజించాలంటారు ఇంకొకటి అప్పుడు వేదం ఈశ్వరుడు ఈక్వల్ ఓ కాంపిటీషన్ తప్పదు కాబట్టి మనం ఈశ్వరుణ్ణి కనుక అలౌ చేస్తే ఈశ్వరుని అలవర్తిస్తే ఇంకో డేంజర్ ఉంది మా నాన్నగారు అన్నారు ఈ డేంజర్ గురించి ఇంకో డేంజర్ ఏమిటంటే వీడు వేదం వల్లించడం మానేసి ఈశ్వరుడికి పూజ చేస్తానంటాడు వేదం వల్లించదా అంటే అది మానేసి పూజ చేస్తానంట తర్వాత మీమాంసకులు భక్తిని ఒప్పుకోరు ఎందుకంటే భక్తి ఏం చేస్తుందంటే మనిషిని కర్మశ్రద్ధ లేకుండా చేస్తుంది వెంకటేశ్వర స్వామి అని సంధ్యావదం మానేస్తాడు వందా వందా అంటాడు సంధ్యావనం మానేస్తాం లేకపోతే అగ్నిహోత్ర కర్మ ఉంటుంది అది మానేస్తుంది మానేసి ఇదంతా కూడా గోవిందుడే అని ఇలా మొదలుపెట్టాడు కాబట్టి ఈ భక్తి భక్తి ఇవన్నీ కూడా తీసుకుంటారు అంటే ఇవన్నీ అడ్డు కర్మకే వేదం యొక్క మహత్వానికి ఈశ్వరుడు ఆటంకం అలా దర్శించారు వాళ్ళు వాళ్ళ దర్శనం వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు లేడన్నారు వేద అంటే నేను ఈ కథంతా ఎందుకు చెప్పానంటే వేదాన్ని ప్రమాణంగా స్వీకరించిన వాడు కూడా ఈశ్వరుడు నొప్పుకోడు వీళ్ళకి బ్రహ్మనాస్తికులు అని పేరు సాంఖ్యులకి మీమాంసకులకి అనివే ఆధునిక మీమాంసకులు కాదు వీళ్ళు ఈ ఆధునిక మీమాంసకులు కచ్చాపచ్చ్యా మీమాంసకులు వీళ్ళకి విషయం బాగా లోతుగా తెలుసున్న వాళ్ళు కాదు జరన్ మీమాంసకులు అంటే ఎవరు శబరస్వామి జేమిని కుమారుల భట్టు వాళ్ళు మీమాంసకులు అంటాయి వాళ్ళ సిద్ధాంతం నేను మీకు చెప్పాను ఈశ్వరుడు ఉండడు వేదమే ఉంటుంది ఈ సాంఖ్యులు కూడా వేదాన్ని అంతల్లా పట్టుకోరు కానీ వీళ్ళేమంటారంటే మేము వేదాన్ని అంగీకరించుకున్నాము అది నీకు ఎవరు నుంచి జగత్తు పుట్టింది అంటే వేదం చెప్పింది అంటారు వేదం చెప్పింది అంటే భారతీయ సమాజంలో దానికి ఒక ప్రతిష్ట వస్తుంది వేదం చెప్పిందంటే ద్వారా దానికొక ప్రతిష్ట వస్తుంది అది ఆ సమాజం యొక్క లక్షణంలో వేదం అంటే ఎవరికి ఏది తెలియదు వేదంలోకి లోతుగా చూస్తే మీకు ముఖం మీద కొట్టినట్టు అవుతుంది అంచేది ఎవడు లోతుగా కూడా చూడడం వేదం అని చెప్పేసి అనేసి నడిపించేస్తూ ఉంటాం వేదం ఒక విశేషం ఉంది ఆ విధంగా పట్టుకుంటూ వచ్చారు అందరూ కూడా వేదమే సర్వమున్న మీమాంసకులకి వేదం చెప్తున్నదేటో వాళ్ళకి తెలియదు సరిగ్గా తెలియదు వాళ్ళకి సాంఖ్యులు మేము వేదానుయాయులము అంటారు వాళ్ళు వేదాన్ని అనుసరించుటలేదు అది సూత్రం ప్రధానవాదీ ప్రధానస్య అశబ్దం అసిద్ధం ఇత్యాహ అక్కడ ఏమిటంటే వేదాంతులు అన్నారు నువ్వు ప్రధానం నుంచి జగత్తు గుర్తించడుస్తున్నావు జడమైన ప్రధానం నుండి వేదము అలా చెప్పటం లేదు కాబట్టి ప్రధానస్య అశబ్దత్వం దీక్షతే ఆశబ్దం అని సూత్రం కదా చదివారు అశబ్దం అది వేద వేదము చేత అంగీకరింపబడింది కాదు శబ్దం అంటే వేదం కాబట్టి ప్రధానమునకు శబ్దత్వం లేదు అని వేదాంతులంటే ప్రధానస్ అశబ్దత్వం అసిద్ధం నీవు చెప్తున్నా ఆ సిద్ధాంతం ప్రధానమునకు వేదము యొక్క వేదము యొక్క శాంక్షన్ లేదు అనే మాట అది అంగీకారం కాదు అది సిద్ధించదు అందువల్ల అంటే అర్థమేంటి ప్రధానానికి అశబ్దత్వం సిద్ధించదు అంటే అర్థమేటి ప్రధానము వేద ప్రతిపాద్యమే అని ప్రధానవాది మళ్ళీ అనుకున్నాడు మళ్ళీ అన్నాడేమిటి అంటే ఇంతకుముందు ఆనుమానికాధికరణంలో ఈ ప్రసంగం వచ్చింది మళ్ళీ పూనగా ఓకే చెప్పండి ప్రధానస్య ప్రధానమునకు అశబ్దత్వం వేదము యొక్క శాంక్షన్ అసిద్ధం సిద్ధించదు అనే మాటను ఆ వేదము యొక్క శాంక్షన్ లేకపోవుట శాంక్షన్ కాదు అశబ్దత్వం అంటే వేదము యొక్క శాంక్షన్ లేకుట అసిద్ధం సిద్ధించదు ఇది అని ప్రధానవాది సాంఖ్యుడు పునరపి మళ్ళీ ఆహా చెప్తున్నాడు అదండి వాక్యం తెలిసిపోయింది కదా మీకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది కదా కాబట్టి మళ్ళీ ప్రధానవాది చెప్తున్నాడు మా ప్రధానం అంటే వేదమయా బాబు మాది అశబ్దం అని నువ్వు రాసుకుంటేలాగూ సూత్రం మాది వేదమే చెప్పింది ప్రధానము అని మళ్ళీ ముందుకు వస్తున్నాడు అప్పుడు మనం అడుగుతాం చెప్పు ఎక్కడ చెప్పిందో వేదంలో అని అడుగుతాడు వేదంలో ఉందన్నాడు ఒక ఆయన ఒకయన ఋగ్వేదంలో ఉందన్నాడు ఇదంతా ఋగ్వేదంలో ఉందండి అని అలాగే చెప్పుకుంటూ పోయాడు నేను గంటసేపు ఈ మాట కోసం వచ్చేద్దాం అనుకుని ఈ మా ఆ ఋగ్వేదంలో ఎక్కడుందో చెప్తాడేమో పోనీ విన్నామని ఒక మెదీదనం మెదిదనమాదిదనం ఉండబట్టే సో ఏదో చెప్తాడేమో పండితులు యూనివర్సిటీ ప్రొఫెసర్ యుగ్వేదంలో ఉందన్నాడు విగ్వేదంలో ఉందనేప్పటికి నేను లేచాను స్పోటర్ మీద వచ్చేద్దామని లేచిన వాడిని కాస్తే మళ్ళీ చెప్తే నిలబడ్డా అతను అంత అయిపోయినాది ఎప్పుడు వేచి అయిపోయిన తర్వాత ఆయన్ని పట్టుకుని ఏమంటే ఋగ్వ్వేదంలో ఉందన్నది ఎక్కడో చెప్పలేదు ఆ రిఫరెన్స్ని ఇప్పుడువన్నీ కూర్చొని ఎక్కడ గుర్తు వస్తాయని అన్నాడు తర్వాత అర్థం ఏంటి అంటే అతను ఋగ్వేదం చదువుకోలేదు ఎక్కడో అన్నాడు ఏదో అన్నాం ఋగ్వేదంలో ఉందన్నా ఎత్ర వైయాకరణ తత్ర మీమాంసక ఎత్ర మీమాంసకాహ తత్ర వైయాకరణం వైయాకరణ అంటే పండితసభకు వెళ్తున్నాడు ఆయన అయ్యా మీరు మీరు ఏ శాస్త్రం చదువుకున్నారు వ్యాకరణమా మీమాంస అని అడిగారు అంటే వైయాకరణులు వ్యాకరణ పండితులు ఉండే సభలో నేను మీమాంసకుడను మీమాంసకులు ఉండే సభలో వైయాకరణుడను ఎత్ర ఉభయం తత్ర నోభయం ఎక్కడ ఇద్దరు పండితులు ఉంటారో లేదు కాదు ఎత్ర నోభయం తత్ర ఉభయం ఎక్కడ ఈ రెండు పండితులు కూడా లేకుండా ఉంటారు అప్పుడు నేను రెండింటికి పండితులు వేదంలో ఉందంట చెప్పు ఎక్కడుందో వేదంలో చెప్పు ప్రధానం నుంచి జగత్తు పుట్టింది ఎక్కడుందో చెప్పు అంటే వాడు మంత్రం చూపిస్తాడు మంత్ర వలనా కస్మాత్ ఎందువలన ఎందువలన అంటే ప్రశ్నకు అర్థం ఏంటో తెలుసిన సాంఖ్య సిద్ధాంతము అంటే ప్రధానము వేదము చేత ప్రతిపాదింపబడినది అన్నాడు కదా ఎందువల్ల మంత్రవర్ణాత్ మంత్రము ఉంది కనుక మంత్రపదాలు ఉన్నాయ ఇప్పుడు చెప్పండి మంత్రం అజామేకాం లోత శుక్లకృష్ణా సృజమానాం స్వరూపా అోహ్యేకృసమానోనుశేతే జక్యేనా భుక్తామోన్య ఇది అది మంత్రం ఇది శ్వేతాశ్వత రోపనిషత్తులో ఉంది శ్వేతాశ్వత రూపనిషత్తు అంటే యజుర్వేదోపనిషత్తు ఈ మంత్రం ఋగ్వేదల్లో కూడా ఉంది వాస్తవానికి ఈ మంత్రాలు రిపీట్ అవుతూ ఉంటాయి ఇక్కడ అక్కడ అలా రిపీట్ అవుతాయి ఈ మంత్రం మా ప్రధానాన్నే చెప్తోంది అంటారు ఎక్కడైనా ప్రధానం అనే మాట వచ్చిందా ఎక్కడైనా ప్రధానం లేదు మా ప్రధానమే చెప్తోంది ఈ రకంగా ఎవరికి ఎలా కావాలంటే అలాగా ఎవరికి ఎలా కావాలంటే అలాగా ఇప్పుడు నమ్మకంలో అంటే ఈ సంస్కారం అది దాంట్లో ఒక గుణం ఉంది ఒక ఇప్పుడు నమ్మకంలో నమ కపర్దినే విత కేశ అని ఉంటుంది కపర్దినే అంటే జటాజూటము గలవాడు అంటే సమాజంలో ఈ ఆపోజిట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆ వృద్ధుడు ఆ శివుడే జటాజూటము గలవాళ్ళు కనపడతారులేదు కాశీ వెళ్ళారనుకోండి జడలు పెంచుకుని వాళ్ళు కనపడతారు వాళ్ళు శివు ఆ శివుని యొక్క ఒక రూపమే యుక్త కేశాయచ ముందనం చేసుకుని క్లీన్ షేవుడే వాళ్ళు కనుక ఇప్పుడు దీంట్లో శివుడెవరు దూరం ఎటు శివుడే నమస్కృతమే యుక్తకేశాయచ ఇప్పుడు దీని మీద ఓ పీఠాధిపతి ఎవరు చెప్పారంటే యుక్త కేశాయచ అంటే శంకరుడే అని శంకరాచార్యులు మా శంకరాచార్యుల్నే శృతి చెప్తుంది బాగుంది కదా వినడానికి చప్పట్లు కొట్టడానికి ఎంత బాగుంది అందులో పిఠాధిపతి చెప్పారు పోయి కాను అయితే రేపు పొద్దున్న వచ్చి వాళ్ళ గురువు జటాధారినుకోండి జటాధారి గురువులు ఉంటారు ఇప్పుడు గుంటూరులో విశ్వయోగ విశ్వంగారు జటాధారి అలాగే ఇంకా ఎవరి వాళ్ళు ఉంటారు మా గురువు గారిని నమ్మకం చెప్తోంది ఎక్కడ చెప్పిందే నమక పద్దెచ అని అలాగా ఎవరిని తోచినట్టుగా వాళ్ళు దాన్ని అలా వాడేసుకోవడం దాంతో ఏమవుతుందంటే ఒక వ్యవస్థ ఏమీ ఉండదు సమాజం అలాగే ఉంటుంది ఈ మంత్రం మాదే అంటారు సాంఖ్యలు ఈ సాంఖ్యలు ఉన్నారే ఎప్పుడు వాళ్ళని అడిగినా ఈ మంత్రమే చెప్తారు దాంట్లో ప్రధానమనే మాట ఉండదు ఎక్కట ప్రధానం అంటే అజాం అని ఉందిగా అదే ప్రధానం అజ అంటే పుట్టుక లేనిది పుట్టుక లేనిది మా ప్రధానమే జగత్తు పుట్టింది దేని నుంచి ప్రధానం నుంచి పుట్టింది ప్రధానం పుట్టిందా పుట్టలేదు ఇప్పుడు నెక్లెస్ ఎక్కడి నుంచి పుట్టింది బంగారం నుంచి పుట్టింది బంగారం పుట్టిందా బంగారం పుట్టలేదు బంగారం ఉంది నెక్లెస్ పుట్టింది మట్టి ఉంది కొండ పుట్టింది కార్తీకులను అడగండి వాడు ఉంది పుట్టింది చెప్పమంటే మట్టి ఉంది కుండ పుట్టింది ప్రధానం ఉంది జగత్తు పుట్టింది పుట్టలేదు ప్రధానం కాబట్టి అజ పుట్టుక లేనిది తర్వాత జగత్తు అనేకం ప్రధానం ఏకం ఏకాం అజ అనేకాం తర్వాత ప్రధానంలో మూడు గుణాలు ఉంటాయి సత్ప్రజస్తమ గు లోహిత శుక్ల కృష్ణం సప్రజస్తమో గుణాంబం లేదు మంత్రంలో మంత్రంలో రోహిత శుక్లకృష్ణాంబం ఉంది ఎరుపు తెలుపు నలుపు అని ఉంది ఎలా నీ సప్రజ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినా ఎరుపు తెలుపు నలుపు అంటే అది మాదే మా గుణాలే అదేలాగా ఎరుపు అంటే రజోగుణం ఎరుపు అంటే రజోగుణం కాదు ఎరుపు రజోగుణానికి సింబల్ మిగతా అవన్నీ కుదిరితే ఎరుపు రజోగుణాలి కానీ వాడు ఈ బేసిస్ మీద పడతాడు అక్కడ బేసిస్ ఏమిటంటే మూడు సంఖ్య మూడు ఉన్నాయి కదా మూడు కలర్స్ చెప్పారు నాలుగు కలర్స్ చెప్తే ఆ మంత్రంగా జోనికి రాడు ఏడు కలర్స్ చెప్పిన మంత్రం ఒకటి ఉంది అసలు అటు రెండు కలర్స్ చెప్పిన మంత్రాలు ఉన్నాయి అవి కొట్టుకోడు ఈ మూడు కలర్స్ చెప్పిన మంత్రం కావాలి ఎందుకంటే వాడి స్కీమ్లో ఫిట్ అవుతుంది అది లోహిత అంటే రజోగుణం ఎరుపు శుక్ల అంటే తెలుపు సత్వగుణం కృష్ణ అంటే నలుపు మా ప్రధానమే తర్వాత మా ప్రధానం ఏం చేసింది మొత్తం జగత్తును సృష్టించింది ఇది ఎలా సృష్టిస్తోంది బఫ్రీ ప్రజా సృజమానాం అనేకములైన ప్రాణులను సృష్టిస్తోంది పైగా జగత్తులో ఏ పదార్థాన్ని తీసుకున్నా సత్ప్రజస్తమో గుణముల మేళవింపు ఎంతో సత్వం ఉంటుంది రజస్సు ఉంటుంది తమస్సు ఉంటుంది అన్ని అలాగే ఉంటాయి మా తన ఏ గుణములను కలిగి ఉన్నదో అదే గుణములతోటి జగత్తుని సృష్టించింది స్వరూపా సేమ్ జాతి సేమ్ రూపం కలిగినటువంటి అంటే త్రిగుణాత్మకం తాను త్రిగుణాత్మకమైన జగత్తుని సృష్టించింది అది ప్రధానం ఇక ఈశ్వరుడు ఇప్పుడు టాపిక్స్ ఉంటాయి జగత్తు ఈశ్వరుడు జీవుడు జగత్తు సంగతి చెప్పే సంగతి ప్రధానం నుంచి జగత్తు కూర్చుంది బాగుంది ఈశ్వరుడు ఈశ్వరుడు లేడు ఓ టాపిక్ తగ్గింది స్త్రీ అయిపోయాం ఈశ్వరుడు లేడు ఓ ఈశ్వర ఇక జీవుడు ఆ వీడు పుట్టాడా వీడు పుట్టలేదు అదో ఏకహ వీడు పుట్టలేదు అదేహ తర్వాత జీవుడు ఒక్కడైనా ఒక్కడంటే ఎవరికి ఎవరికి మాట వాడు ఒక్కడే ఏకహ దాంట్లో ఒక పాయింట్ ఉందిగా ఎందుకంటే సంసారిని నువ్వు ఒక్కడివైనా అంటే కాదు నేను ఒక్కడిని కాదు నేను నలుగురం అంటాడు ఇప్పుడు సినిమా టికెట్కి వెళ్ళినప్పుడు వీడు వీడు వెళ్తాడు వెళ్ళి నాలుగు టికెట్లు ఇవ్వండి మనిషికి ఒకటే ఇస్తున్నావు అంటే ఒకటేలా ఇస్తావు మేము నలుగురం నేను ఒక్కడిని కాదు నలుగురం అది వెనకాల ఒకడు నేను ఒక్కడినా వాడు నువ్వు నేను తప్పుకోను నేను నలుగురు అంటాడు వాడు ఒక్కడు కాదు నలుగురు ఈ నలుగురు ఎలా అయ్యారంటారు అంటే తన అన్ని కల్పుకులు పెట్టుకుంటాడు సాంఖ్యలు వివేకం అంటారు వాళ్ళు వివేక వైరాగ్యాలు బాగా తెలుసు వాళ్ళు ఇలా ఈ కలుపుకోవడం ఇదంతా కల్పనయా ఈ టికెట్ కొడుకుంటూ దానికి వర్కౌట్ అవుతుందేమో కానీ పర్వంలా ఇది వర్కౌట్ కాదు ఎవడి ఒక్కడే అజహ ఏకహ జుషమాన అనుభవిస్తున్నాడు భోగిస్తున్నాడు సేవిస్తున్నాడు ఈ జగత్తుని సేవిస్తున్నాడు ఆ ప్రధానం నుంచి పుట్టినటువంటి ఈ జగత్తుని సేవిస్తున్నాడు అనుషేతే ఈ అనుషేతే అంటే ఏదైనా ట్రాన్స్లేషన్ ఉందని దగ్గర అనుసరించి ఉన్నాడు అని నేను అర్థం తోస్తోంది నాకు అనుషేతే ఇందులో ఏమన్నా సమ నిరంతరం ముఖియత ము అనుషేతే అంటే మోహమును పొందుతున్నాడు అనుషేతే అంటే ఏమంటారు సార్ అణుషేతే అను అంటే ముక్కసి ముఖార్థ అంటారు నిన్న ఈ ముఖ గీది అర్థం ఈ ఒక గీది అర్థం అటువంటి అందరించి చెప్తే నిద్రిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అంటే ప్రధాన నడువు వాళ్ళు చేయక వీళ్ళు నడువు వాళ్ళు చేయడనా అలాగే ఇది ఏం లేదుగా ఆ పదానికి అలాంటి అర్థం వచ్చి వస్తుంది ఇప్పుడు కాదంటలేదు కానీ అర్థం నిద్ర అంటే అజ్ఞానం అండి నిద్రా తత్వం తెలియకపోవడమే నిద్ర వీడు అజ్ఞాని కాబట్టి వీడు అలా నిరంతరంగా మోహాన్ని పొందుతూ ఈ సంసారం వంట పడుతూ ఉన్నాడు వీడు నేను నేను నలుగురు వీడు కానీ వీడు అవ అవడానికి అదే అజ్ఞానం రోహి ఏక ద్యుషమాన అంటే దాంతో తదాత్మ్యాన్ని చెంది దాన్ని సేవిస్తూ భోగిస్తూ ఉంటాడు దుషమాన అంటే ఏందా అనుభవిస్తూ అనుభవిస్తూ దాన్ని భోగిస్తూ సేవించడం అంటే భోగించడమే సేవించడం అంటే భోగించడం అని అర్థం సేవించడం అంటే కాలు కొట్టడము అలాంటి సేవ కాదు ఇప్పుడు కొంత స్వీట్ ఇచ్చి అయ్యా తమకు సేవించండి అంటే భోగించడం లేదు ఓకే నేను ఇదో లైట్ గా చెప్తున్నాను మీరేమనుకోకండి పథం అంతా చెప్తున్నాను పథం పెట్టారని అనుకోవద్దు మీరు కానీ ఈజీ గోయింగ్ చెప్తున్నాను ఎంత కష్టపడకుండా దాంట్లో విషయం కూడా నేను అలా సరళం చేసి పెట్టారు మీకు దాంట్లో ఉన్న విషయం అదే దాన్నే మామూలుగా ఓ పండించుంది చెప్పమంటే దుమ్మువులు పెట్టేసి ఎవరికే అర్థం కాకుండా చెప్పేస్తాడు దీన్ని ప్రధానవాది అశబ్దత్వం అశబ్దము అసిద్ధమన్నాడు వేదాంతులు అన్న అశబ్దం యొక్క అసిద్ధత్వాన్ని ప్రధానవాది ఒప్పుకోడు అంటాడు మీకేం తెలుస్తుంది అలాగే తెలివే విడదీస్తే అది విషయం కష్టమేం కాదు వీడు అలాగే దాన్ని అనుభవిస్తున్నాడు ఈ జీవుడు వీడు అజ్ఞాని జీవుడు అజహాన్యహ ఇంకో జీవుడు ఉన్నాడు వాడి జ్ఞాని వాడేమిటి జ్ఞాని జహాతి ఏనా ఈ జగత్తును ఈ ప్రకృతిని జగత్ ప్రకృతిని విడిచిపెట్టేస్తాయి రేపది వివేకం వైరాగ్యం వివేకం అంటే తేడాన్ని తెలుస్తుంది వైరాగ్యం అంటే విడిచిపెట్టేట ఎలా విడిచిపెడతాడో తెలిసినా భోక్త భోగం ఇప్పుడు దీంట్లో ఎలాగంటే వాళ్ళ సిద్ధాంతం భోగించి విడిచిపెట్టేస్తాడు అది కాదు వాళ్ళ సిద్ధాంతం ఎలాగంటే సంసారాన్ని ప్రకృతిని నీవు పట్టుకుంటే బంధము విడిచిపెడితే మోక్షము అదే ప్రకృతి నీకు మోక్షాన్ని ఇస్తుంది మోక్ష సుఖాన్ని ఇస్తుంది విడిచిపెట్టేస్తే వివేకానంద చెప్పారు అదే ప్రకృతి నీవు పట్టుకుంటే నిన్ను దుఃఖాన్ని కలిగిస్తుంది ఇది ఎలాగంటే దేహం ఉందనుకోండి ఈ దేహాన్ని మీరు ట్యాంపర్ చేస్తే దీన్ని మీరు మారాన్ని దారం చేస్తే దానికి కావలసినటువంటి భోగాలను అన్నిటినీ కల్పించి దాన్ని బాగా మప్పితే అది శత్రు నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అదే మీరు దీన్ని ప్యాంపర్ చేయడం మానేసి దాన్ని గురించి అసలు మీరు ఆలోచించడం మానేసి మీ పనులు మీరు చేసుకుంటూ అంటే చక్కగా చిలకళ ఉంటుంది చిలకళ ఉంటుందంటే ఒక ఎక్స్ప్రెషన్ బాగా యాక్టివ్గా ఉంటుంది ఈ ప్రకృతి కూడా అంతే మీరు ప్రకృతి వెంటబడ్డారనుకోండి మిమ్మల్ని బంధిస్తుంది మీరు ప్రకృతి దాన్ని ప్రకృతిని వదిలిపెట్టేసి దాన్ని ముట్టుకోవద్దు దాన్ని తిరస్కరించవద్దు దాన్ని కొట్టుకోవద్దు మీ దాన్ని మీరు ఉండండి వివేకంగా అది మీకు బంధించకపోదు సరిగదా మీకు అది ఆనందానికి కూడా ఆశ్చర్యం అవుతుంది దేహంలాగే దేహాన్ని మీరు ఎప్పుడైతే మారం గారం చేయకుండా దాన్ని డిసిప్లిన్లో పెట్టేస్తారో అప్పుడు మీకు అది బోర్డు సర్వీస్ చేస్తుంది అలాగంటే అభిప్రాయం అటువంటి ఆ ప్రకృతిని ఆ ప్రధాన కార్యమైన ప్రకృతిని ప్రధానానికే ప్రకృతి పేరు జగత్తుని జగద్రూపంగా ఉన్న ప్రకృతిని ఈ వివేకవంతుడు విడిచిపెట్టేస్తాడు ప్రకృతి సత్యం వాళ్ళకి అంత అత్యమే కానీ విడిచిపెట్టేస్తాడు ఇది మంత్రం నేను ఈ మంత్రాన్ని సాంఖ్యవాదుల యొక్క మీకు వ్యాఖ్యానం చేశాను వాళ్ళు అలా చెప్తారు కానీ నా మంత్రాన్ని చెప్పి ఇది ఈ వేద మంత్రము చెప్తోంది మా సిద్ధాంతాన్నే చెప్తోంది ఈ మంత్రంలో ఈశ్వరుడు లేడుగా జీవులే ఉన్నారు కాదు జీవులు ఉన్నారు ప్రకృతి ప్రధానము ప్రకృతి అంటే మూల కారణం అదే ప్రధానము రెండు ఉన్నాయి సరిపడింది ఇంకా ఈశ్వరుడు దీంట్లో ఉంది ఇది వాళ్ళ వాదం ఇంకా వాదాన్ని వివరిస్తున్నారు అత్రహి మంత్రే లో శుక్లకృష్ణ శబ్దై రజసత్వతమాంసి అభిధీయంతే సో ఈ మంత్రంలో లోహిత అంటే ఎరుపు లోహితాన్న రోహితనా ఒకటే రలయో రభేద ఎరుపు రజోగుణాన్ని శుక్ల తెలుపు సత్వగుణాన్ని కృష్ణ నలుపు తమో గుణాన్ని బోధిస్తాయి అంటే అక్కడికి ప్రధానం అయిపోయింది అక్కడికి అప్పుడు కూడా మీరు గమనించరగలేదు Saraswati Devi సరస్వతీదేవి తెల్లని చీరకట్టుకుంటున్నారు అంటే సత్వగుణం జ్ఞానం లక్ష్మీదేవి ఎల్లకీ చీరకట్టుకున్నారు అంటే రజోగుణం సో ఖాళీ నల్లని చీరకట్టుంది అంటే తమ ఉంటుంది అక్కడి నుంచి వచ్చి సో మొత్తానికి ఆ లక్షణాలు కూడా అలాగే ఉన్నాయా లేవా లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి ఇంజేతనే మీకు ఎర్ర ఎర్ర పంచ కట్టేటంటే ఎవడైనా కాషాయం కాదండి నేను చెప్పిన నాన విశేషం కాదు ఎర్ర పంచ కడతాడు కట్టి ఎరుపుతోటి నడిపిస్తూ ఉంటాడు ఇంత ఎరుపు పెడతాడు బూడిది పెట్టడం ఎరుపుది పెడతాడు ఆ ఎరుపుది ఇంకా ఎవేమో పెడతాడు దానికి అలంకారాలు చేస్తాను చేస్తాడు ఇంకా అంతా ఎరుపుతో నడిపిస్తూ ఉంటాడు రజో కూడా ప్రధానం అది గమనించాలి అంతేగాని ఆ బో ఎంత ఎంత పరుగులు కాదు టేక్ కే రజోగుణంలో పడేస్తాడు వాడు రజోగుణంలో ఉన్నాడు మిమ్మల్ని రజోగుణంలో పడేస్తాడు అయ్యప్ప ఆ నలుపు కాలికా నలుపు కాదటి ఇప్పుడు అయ్యప్ప భక్తులను మీరు సత్వగుణంలో వేస్తారో రజోగుణంలో వేస్తారో తమో గుణంలో వేస్తారో ఇక్కడ అది గాలి వాళ్ళు ఏ కూడా వెయ్యొద్దు ఆ లలుపు కాళికా లలుపు కాదు అది ఆ నలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే శని నలుపు అది శని నలు నల్లగా ఉంటాడు అక్కడి నుంచి శని నల్లగా ఉంటాడని వీళ్ళు శని నల్లగా ఉంటాడని అదే వీళ్ళు జ్యోతిష్కులు వీళ్ళు చెప్పిన మాట శని నల్లగా ఉంటాడని మీరేం చూసారా పెట్టారా శని అంటే ఒక ఆయన నిలబడి ఉంటాడు నల్లటి చేరగట్టుకుంటాడు నల్లటి పంచపెట్టుకుంటాడని వీళ్ళు అంటారు వీళ్ళు అలా అంటారు వీళ్ళకి ఆ శనిగ్రహం గురించి అసలు తెలియదు తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉండదు వాళ్ళకి మాకు శనిగ్రహం బోలవద్దు మాకు శని ఒకడు నల్లగా ఉంటాడు ఏదో నూనె ఏదో రాసుకుంటాడో ఏదో చేస్తాడు శని మీరు అయ్యప్పని సేవిస్తే శని దూరంగా పడతారు అని అనేప్పటికీ మొత్తం గ్రూప్ అంతా వెంటబడతారు ఎందుకంటే భయం అండి శరీరంటే భయం వీళ్ళకి శని భయం లేదనుకోండి వీటిలో వీరు గుర్తుపెట్టారు అలాగే మంచిది అదొక ఆకాశన దాంట్లో ఉండే గుణం ఉన్నది కదా లోహితం రజోరంజనాత్మకత్వాత్మ ఎరుపు రజోగుణమే ఎందుకని అంటే దాన్ని శంకరులు వివరిస్తున్నారు ఎరుపు రజోగుణం ఎందుక ఇదంతా సాంఖ్యుల మతం ఇదంతా ఆయన సాంఖ్య మతాన్ని చెప్తున్నారండి పూర్వపక్షం ఇదంతా కూడా ఫైనలైజంతా కొట్టిపారేస్తారు ఎరుపు రజోగుణం ఎందుకని ఆ ఎరుపు రజోగుణం ఎందుకైందండి సాంఖ్యులు చెప్పాలి కదా దానికి ఆ కలర్ కోడ్కి ఏదైనా కొంత సందర్భం ఉండాలి కదా ఇప్పుడు గ్యాసెస్లో ఎరుపు హైడ్రోజన్ గ్యాస్ ఎందుకో తెలుసిన ద మోస్ట్ డేంజరస్ గ్యాస్ అండి మోస్ట్ డేంజరస్ అంత డేంజర్ అదే కానీ ఇంకో హోటలేదు ఆ సిలిండర్ ఓపెన్ చేసేందుకు కీ ఉంటుంది చూసారా ఆ కీని మీరు ఇంకో మెటల్తో కొట్టకూడదు కీని ఇలా కొడితే కానీ అది ఓపెన్ కాదు గిట్టిగా బిగించి పెడతారండి అప్పుడు మామూలుగా ఇలాగ మెటల్ ఆబ్జెక్ట్ హోట తీసుకుని సుత్తితోటి ఇలా కొట్టారంటే డేంజర్ ఫెయిల్పోతుంది సిలిండర్ డేంజర్ ఎందుకంటే స్పార్క్ వచ్చిందంటే అంచేత ఏం చేయాలి వుడెన్ తీసుకొని కొట్టాలి తర్వాత ఆ సిలిండర్ ఏ రూమ్లో ఉంటుందో ఆ రూమ్లో ఇలాంటి స్విచ్లు పనికిరావ ఎందుకని ఈ స్విచ్ వేసినప్పుడు ఆడుకున్నప్పుడు స్పార్కులు వస్తాయి మనకు కనపడే లోపల వస్తాయి ఆ స్పార్కు ఇది పేరిపోతుంది అంచేత వాటి స్విచ్చులు వేరే ఉంటాయి పూర్తిగా కవర్ అయిపోయి ఉంటాయి స్పార్కులు రావా స్విచ్చులు పూర్తిగా టొపేయడంతో కవర్ అయిపోయి ఉంటాయి స్పార్క్ రాదు అసలు వచ్చినా కవర్ అయి ఉంటుంది హైడ్రోజన్ దానికి ఎర్ర కలర్ వేస్తారు ఎందుకని డేంజర్ డేంజర్ సో ఆ కలర్ కోడ్ కూడా కొంత మీనింగ్ ఉండాలి ఏదో ఫిక్స్ అలా పెట్టుకోకూడదు ఎరుపు సత్ రజోగుణం ఎందుకు అంటే రజోగుణము రక్త అంటే ఎరుపు రాగ అంటే అటాచ్మెంట్ ఇవన్నీ ఒకటే అన్నీ సేమ్ రజో రాగాత్మకం విధి శ్రీకృష్ణుడు రజోగుణము అంటే రాగము రాగము అంటే అటాచ్మెంట్ ఏమంటే అటాచ్మెంట్కి ఎరుపు ఎందుకు పెట్టారు తలరు కలరు అంటే వెరీ మీనింగ్ఫుల్ మీరు ఎర్రటి నీళ్లలో తెల్లని వస్త్రాన్ని ముంచి పైకి లాగితే ఇంకా ఆ వస్త్రం చిరిగిపోయి బూడిదైపోయి రావాలి తప్ప ఈ లోపల ఇంకా ఆ రంగు వదిలిపెట్టరు